ీరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయ ప్రాతశంకర లోకశంకర ఓం వాంగ్ మే మనసి ప్రతిష్టిత నమో మే వాచి ప్రతిష్టం ఆవిరాదయే వేదస్ మనీ స్థుతం మే మాత్రీ అనే అహోరాత్రావి సందా సతను వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు అవతు మా అవతు వక్ అవతు వక్ ఓ శాంతిశాంతిశాంతి లోకా స ఇమా సృజతృజత అంభో మరీర్మరీ అదొంభ పరణ దిబందో తరిక్షం మరీయంతరిక్షవీ మరో యాభ సా సృష్టించను సో ఆ నాల్గులోకములకి ఉపాదానము ఆత్మే తస్మాత్ ఆత్మభూత నామూపదాన సన్ సర్వ్ఞ జగన్మగ్నీతేరురుద్ధం మనం తస్మాత్ ఆత్మూతనామ రూపోపాదా సన్విరు కాబట్టి తస్మాదంటే కాబట్టి ఈ జగత్తును ఆ పరమాత్మ నిర్మిజను పరమాత్మ జగత్తును నిర్మించాలంటే జగత్తు తాను నిర్మించే జగత్తుంటే తెలిసి ఉన్నవాడు అవి ఉండాలి ఏది తెలిస్తే అదే నిర్మించబడుతుంది తెలియకుండగా నిర్మాణం ఉండదు కుండ గురించి తెలిసిన వాడు మాత్రమే కుండను నిర్మించగలుగుతాడు తెలియకుండా నిర్మాణం అనేది ఉండదు కాబట్టి సర్వమును పరమాత్మ నిర్మించను అంటే సర్వము తెలిసినవాడు పరమాత్మ ఓకే సర్వజ్ఞ పరమాత్మ జగత్తు నిర్మితే ఇక నిర్మాణం చేయటానికి నామరూప ఐ వి ఉపాదానం కావాల్సి ఉంటుంది ఏమిటా ఉపాధానము నామరూపములే ఉపాదానము నామరూప ఉపాదాన నామరూప ఉపాదాన సన్ ఆయన ఉపాదానము గలవాడు అదే బహువ్రీహి ఉపాదానము గలవాడై నిర్మించడం ఉపాధానం ఏమిటి నామరూపములే ఉపాదానం మరైతే ఈ ఇవి స్వతంత్రములా లేక ఆత్మ చైతన్యము నుండి కనబడేవా అని ఆలోచించాలి అవి స్వతంత్రములు అంటే అది వాటి నుంచి పుట్టిన జగత్తు కూడా స్వతంత్రమైన సత్ అవుతుంది స్వతంత్రమైన సత్త అవుతుంది కానీ వాస్తవంలో నామరూపములు స్వతంత్రములు కావు అవి ఆత్మ చైతన్యము నుండి మాత్రమే ప్రకాశిస్తాయి దీనికి సినిమాయే దృష్టాంతం సినిమా అంటే రెండున్నర గంటలు సినిమా చూస్తారు మొత్తం సినిమా అంతా నామరూపాలే నామరూపాయలు ఇంకేం ఉండవు ఈ నామ రూపాయలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆ డైరెక్టర్ మదిలో ఉన్నాయి వాడి మదిలో ఉంటాయి వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి అలా అనుకోవాలి నేను ఓకే వాళ్ళు ఆ టీషర్ట్ అంటే తెలుసుంటుంది కదా వాళ్ళకున్న డైరెక్టర్స్ అలా ఉంటారు సత్యజిత్ లేని డైరెక్టర్స్ వాళ్ళు ప్రతి అంశము ఇప్పుడు వాళ్ళకి తెలుసుంటుంది వాళ్ళే ప్రతి చిన్న దాన్ని కూడా డైరెక్ట్ చేస్తారు ఒకసారి సత్యజిత్ రేని అడిగారు మీరు సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఏ పనులు మీరు చేస్తారు ఏ పనులు ఇతరులకు అప్పు చెప్తారు అని అడిగారు అంటే ఆయన ఉన్నారు అన్ని పనులు నేనే చేస్తాను అని చెప్పారు అని కెమెరామెన్ తీసే కెమెరా షాప్ కూడా నేను కెమెరామెన్ పక్కన నాకు చిన్న సీట్ ఉంటుంది దాన్ని మీరు కూర్చుంటాను వాడు తిప్పి నాకు అన్నీ నేనే చేస్తాను ఎడిటింగ్ కూడా నేనే దగ్గర ఉంది నడిపిస్తాను అంటే అతను సర్వజ్ఞుడు అనమాట ఆ సినిమా ఇప్పుడు ఆ నామరూపములు ఎక్కడున్నాయి ఆయనలో ఉన్నాయి అయితే ఉన్న నామరూపములు ఆయన ఇప్పుడు మీరు చపాతీ తిన్నారనుకోండి చపాతీ ఇక్కడ ఉంటుంది అరకంగా అరకంగా ఈ నామరూపములు ఎక్కడన్నా గుండెలోనా ఎక్కడన్నా ఎక్కడన్నా కూర్చొని ఉన్నాయా అవి స్వతంత్రములు కావు లోపల ఆర్గన్స్ ఉన్నట్టుగా నామరూపాలే ఉండవు నామరూపములు అవి ఆయన యొక్క ఎరుక ఎందు ఉంటాయి ఆ ఎరుకలో సపరేట్గా పెట్టిలో పెట్టిన వస్తువులా ఉంటాయా ఉండవు ఆ ఎరుక ఏ అవి ఉంటాయి సారీ నామరూప ఉపాధి సన్ ఉపాదాన సన్ అంటే తానే అవి ఉన్న నామరూపములే ఉపాదానముగా గలవాడవి సర్వము తెలిసిన ఆ పరమాత్మ ఈ జగత్తును నిర్మించడం ప్రతిరోజు ఉదయం మనం చేసి పని మనం అలాగే నిర్మిస్తూ ఉంటాం ఇది రకంగా జగత్తు సృష్టి అయినది ఇంకో అదే సలిలఫైన దృష్టాంతం అయింది కదా ఇంకో దృష్టాంతం అథవా యథా విజ్ఞానవాన్మాయాది నిరుపాదాన ఆత్మానమేవా ఆత్మాంతరత్వేనా ఆకాశేన గచ్చంతమివా నిర్మిమికే అదే దృష్టాంతం ఇంకో దృష్టాంతం అంటే శలీలఫేన దృష్టాంతం నామరూపముల దృష్టాంతమే నామరూపములు ఉంటాయి వాటి నుంచి జగత్తుబడుతుంది ఆ నామరూపములు ఆత్మ కంటే ఘిన్నంగా స్వతంత్రంగా ఉండవు అని ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం నామరూపములు అంటూ ఏమి ఉండదు ఇంకా నామరూపములని వేరే మక్కలా నామరూపములు ఉపాదానము అని చెప్పాను కల్పిత నామరూపములు ఉపాదానము ఇప్పుడు ఏమంటున్నారంటే అలా కూడా చెప్పచ్చు లేదంటున్నారు ఎలా చెప్పచ్చు తానే ఆత్మయే ఉపాదానం కాబట్టి కల్పిత నామరూపములు అంటే ఆత్మ భిన్నముగా లేని నామరూపములు ఉపాదానము అని ఒక పక్షం అలా కూడా అర్థం లేదు ఆత్మ ఏ ఉపాదానము అని ఇంకొక పక్షం రెండు వేరువేరు పక్షములు అన్నట్లుగా అనిపిస్తాయి నిజానికి లోతుగా చూస్తే అంత రెండు వేరువేరు పక్షములు కానీ జగత్తు మిథ్యాన్ని చెప్పే పద్ధతే రెండు కూడా అయితే భాషలో కొంత తేడా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు చల్లిల పైన దృష్టాంతం లేకపోతే మాయావి దృష్టాంతం తీసుకోకుండా మాయావి అంటే మాయావి వాడు అన్నీ తెలుసున్నవాడు వెళ్ళి ఉంటాడు తెలుసుండడు చేసి మాయా ఏమిటో వాడికి తెలియకపోతే వాడు ఏం చేస్తాడు వాడు అన్నీ తెలుసుంటాడు మనకు తెలియదు తప్ప వాడికి అన్నీ తెలుసుంటాయి కాబట్టి విజ్ఞానవాన్ మాయావి వాడికి వాడి దగ్గర ఉపాదానం ఏమి ఉండదు వాడు ఏం చేస్తాడంటే కత్తిపుచ్చుకుని ఆకాశంలో ఎగిపోతుంటాడు ఎగిరి అక్కడ ఏదో చేసి మళ్ళీ తెలియదు తిరుగుతాడు అలా అప్పుడు ఈ కట్టిపుచ్చికి ఆకాశంలోకి ఎగిరిన వాడు వాడే వాడే తనే వాడు అలా ఎగి వాడు కిందే ఉంటాడు ఆకాశంలో ఎగిరితే కింద పడి కాళ్ళు చెట్లు విరగొట్టుకుంటాడు ఆకాశంలో నిజంగా ఎగరాడు ఇంద్రజాలంలో ఎగురుతాడు అలా వాడు కిందే ఉంటాడు కిందే ఉండి కానీ మనకు ఎలా కనపడుతుంది ఇంకొక వాడే ఇంకొకడు వచ్చాడు వాడి నుంచి ఇంకొకడు వచ్చాడు కింద ఉన్నవాడు కనపడుతుంది వీడే అక్కడికి వెళ్ళాడు అని మనం అమ్ముకుంటాం అతని పరిస్థితి ఏమిటి అతను కిందే ఉంటాడు మరి అక్కడికి వెళ్ళింది ఏమిటి అక్కడికి వెళ్ళింది ఇతనే కానీ నిజానికి ఇతను కాదు కదా అక్కడికి గాల్లోకి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇతని నుంచే వచ్చాడు నిజమైన ఇతని నుంచి వచ్చాడు ఆ ఎగిరిన ఇతను కల్పితమైన ఇతను కాబట్టి ఆ ఇతగాడు ఉన్నాడే దానిలో దగ్గర అక్కడ యుద్ధం చేస్తున్న ఇతగాడు ఆ ఇతగాడికి ఉపాధానం ఏంటి అసలు మాయాది అని ఉపాదానం కానీ మరి అసలు మాయావి కాదు కాబట్టి కాబట్టి అసలు మాయాది కాని కల్పితమైన మాయావికి ఉపాధానం అవుతాడు కాబట్టి నీకు తెలుస్తూనే ఉంటుంది మీకు తెలియదన్న కాదు అక్కడ ఉండే వాక్యములను జాగ్రత్తగా అనువయించుకోవడం ప్రయత్నం చేయాలి చూసినా తెలిసిపోయిందన్నది చాలా క్లియర్ ఓకే నేను వచ్చి అక్కడ కూర్చుంటా తెలుస్తుంది దాన్ని సంఘటించ ఓకే ఇప్పుడు చూడండి వాక్యం అతడు యథా విజ్ఞానవాన్ మాయా మీరూ పా అంటే అందరి ముందు వ్యాకృతములైనవి జగత్తు అవ్యాకృతములైన నామరూపములు ఆ జగత్తునకు ఉపాదానము అని చెప్పారు అక్కడ ఇప్పుడు ఇక్కడేమంటున్నారు ఉపాదానము లేదు అసలు ఉపాదానములతో ఏది లేదు అలా ఎందుకు చెప్తున్నారంటే దేవుడిలో ఉపాదానం ఒకటి యశార్థంగా ఉన్నది ఆ ఉపాదానాన్ని పరిణమించి జగత్తు పుట్టింది అనే పరిణామవాదాన్ని సుతరాము త్రోసు పుచ్చుట కొడై నిరుపాదాన అని అంటున్నారు ఎందుకంటే ఉపాదానం మాట పెడితే ఏదో కొంత పరిణామవాదాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేస్తారు అందుకే అసలు లేదు పో అని చెప్పేసి పెట్టారు మరి అయితే లేకపోతే తననే తన తనే జగద్ూపముగా అంటే ఏమైంది తనే ఉపాదానమైనడు ఉపాదానం లేదంటూనే మళ్ళీ తనే ఉపాదానము అని చెప్తున్నాం అంటే అర్థం తనకంటే భిన్నమైన ఉపాదానము లేదు అని చెప్పాడు తననే జగద్ూపముగా ప్రకటించినాడు కానీ మరి జగత్తు తాను కాదు జగత్తు తాను కాదు జగత్తు వేరు పరమాత్మ వేరు జగత్తు పరమాత్మ కంటే వేరుగా ఉన్నది కనుకనే పరమాత్మ నుండి పుట్టింది అని కాబట్టి జగత్తు తాను కాదుగా అక్కడ మనం జగత్తు పరమాత్మ అని మాట్లాడుతున్నాం కదా మరి తానే అంటున్నారు ఏంటి అంటే తానే తాను తానిదిగా ప్రకటించాను అనాత్మరూపేణ ఆత్మానమేవ ఆత్మాంతరత్వేన జగద్రూపేణ నిర్మిమిటి తననే ఆత్మానమేవ తననే ఆత్మకంటే ఇతరముగా ఉండే ఆత్మాంతరత్వేన అంతర అంటే ఇతరము ఆత్మకంటే ఇతరముగా ఓకే ఆత్మకంటే ఇతరం అంటే జగత్ జగద్రూపేణ జగద్రూపముగా నిర్మించను అంటే తననే తన కంటే ఇతరముగా జగద్రూపముగా నిర్మించాడు మాయావ్ అలాగే చేస్తాడు మాయావ్ ఏం చేస్తాడంటే తననే నిర్మిస్తాడు సపోజ్ తనే అనుకో ఎదురు గాల్లో ఎదురు యుద్ధం చేస్తున్నవాడు తనే అనుకో కాళ్ళు తిరిగి చేతి కింద పెరిగి కాళ్ళు పెరుగుతుంటాస్తుంది కాబట్టి గాల్లో యుద్ధం చేస్తున్నవాడు తనే కానీ తనకంటే ఇతర కానీ తను కాదు తనే కానీ తను కాదు అసలైన తాను కింద నిలబడే ఉంటాడు కనపడకుండా ఉంటాడు పైగా చరవ అసలు తాను కనపడతాడు అక్కడున్న తాను అసలైన తాను నుండియే వచ్చినాడు కానీ అక్కడున్న తాను అసలైన తాను కాదు ఆత్మాంతరత్మైన మాయా మాయా పురుషుడు వాడు మాయా పురుషుడు యథార్థ పురుషుడు కాదు అలాగే జగత్తు మాయా జగత్తు యథార్థ బ్రహ్మ కాదు కానీ యథార్థ బ్రహ్మ నుండియే ప్రకటమైనది అవును ఈ విధంగా అలా ప్రకటమవ్వాలంటే ఆ పరమాత్మ ఎలా అయితే మాయావి సర్వసమర్థుడై ఉంటాడో అటువంటి సర్వసమర్థుడు అయి ఉండాలి ఎలా అయితే మాయావి సర్వము తెలిసిన వాడై ఉంటాడో అలా తెలిసిన వాడు అయి ఉండాలి అదే అంటున్నారు తథా సర్వజ్ఞో దేవ సర్వశక్తి మహామాయ ఆత్మానమేవా ఆత్మాంతరత్వేనా జగద్రూపేణ నిర్మిమీకే దృష్టాంతానికి ఇక్కడికి తేడా ఇంతే ఏమిటి అక్కడ ఆత్మానమేవ ఆత్మాంతరత్వేన ఆకాశేణ గచ్చంతమివ నిర్మిమీకే అది దృష్టాంతం ఇక్కడ దాష్టాంతికంలో ఆత్మానమేవ ఆత్మాంతరత్వేన జగద్రూపేణ నిర్మిమీకే అంటే తేడా ఆకాశేణ గచ్చంతమివ అక్కడ ఇక్కడ తననే ఆకాశముచే ఆకాశ మార్గము చే వెళ్ళుతున్న వాణినిగా నిర్మించినాడు నిజంగా తను కాదు తనకంటే ఇతరమైన ధ్యానినిగా నిర్మించినాడు అలాగే ఇక్కడ కూడా తననే జగద్రూపముగా నిజముగా తను కాదు జగత్తు మరి ఆత్మకంటే ఇతర భిన్నమానట్టుగా జగద్ూపముగా నిర్మించినాడు ఇలాగే ఉంటుంది ఈ పేచీ ఇలాగే ఉంటుంది ఇక్కడ పేచీ ఎక్కడ వస్తుందంటే లేదు అంటే పేచీ లేదు లేదు కానీ కనబడుతోంది అంటేనే పేచీ లేదంటే పేచీ ఏముంది ఇప్పుడు భూతలే ఘటో నాస్తి అని ఉందనుకో అద్వైతులు ఎలా చెప్పారు విశిష్టాద్వైతులు అలా చెప్పారు మాయావాదులు అలా ఏముంది భూతలే ఘటోనాస్తి అందరూ సమానంగా బౌద్ధుల దగ్గర మొదలుపెట్టి శూన్యవాదులు అద్వైతులు వేదాంతులు వైయాయికులు అందరూ కూడా అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని అంటారు ఓకే లేని దాని గురించి పక్షాలు ఉండవు లేనిది లేనిది అనుపలబ్ధి ప్రమాణం అందరికీ కూడా అభావం తెలుస్తూ ఉంటుంది అభావాన్ని గురించి తెలిచే ఉంది ఈ జగత్తు దగ్గర సమస్య ఏమిటంటే ఇది స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఒప్పచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది కానీ యథార్థంగా లేదు అందుకోసం ప్రేక్ష కనబడుతోంది లేదన్నారు అవును లేదు మరి కనబడుతోంది కదా ఎలా కనపడుతుంది అంతకుముందు కనపడలేదు కదా ఇప్పుడు కనపడింది కదా అయినా కూడా లేదంటున్నారే మరి లేదన్నా అంతకుముందు మించి వచ్చిందన్నాం లేని దానికి కారణ విచారం ఏమిటి లేనిది కూడా కారణ కారణ విచారం ఎందుకు చేస్తాడు అంటే మరి కనబడుతోంది కాబట్టి కారణ విచారం చేయాలి ఆ కారణం బ్రహ్మ మరి ఆ బ్రహ్మలో లేనిది ఏ రూపంగా ఉన్నది అంటే అవ్యాకృత నామ రూపాలు ఏ ఇంకా దాని గురించి అనేక శబ్దములను ప్రయోగించి వ్యాఖ్యానం చేయాల్సింది కనపడకపోతే ఏ వ్యాఖ్యానం అక్కర్లేదు అజాతవాదం కారణం జగత్త లేదని మేము మాకు అయిపోయింది మా కోసం వ్యాఖ్యానం చేయగక్కర్లేదు దాన్ని అజాతవాదము అని అంటారు అక్కడ కారణకార్య విచారమే ఉండదు కనబడుతున్న దాన్ని వ్యాఖ్యానం చేసేప్పుడే దృష్టి సృష్టివాదం అని వేదాంతం అలా కాదు సృష్టి దృష్టివాదము అని వేదాంతుల్లోనే ఆరంభంలో చెప్పారు కానీ ద్వైతులు ఆ సృష్టి దృష్టివాదం దగ్గరే బిగుసుకుపోయి దాని నుంచి ముందుకు రావడం మానేసి దృష్టి సృష్టివాదము తప్పు అని కొట్టుపారేసి ఆ సృష్టి సత్యము దృష్టి సత్యము అంత అసత్యము అని ద్వారు ఈ పేర్చి ఇలాగే ఉంటుంది ఎప్పటికీ కింద ఇది కాదు ఎవరికి వాళ్ళు అనుభవానికి తెచ్చుకోవడమే చేయాల్సిన పని ఇక్కడుండే వచనములు అనుభవానికి చాలా ఉపయోగపడతాయి సర్వశక్తి మహామాయ అంటే సర్వశక్తి మహామాయ అని మహామాయ అని ఎందుకన్నారంటే మాయావి అని కింద మహామాయ అని మాయావి యొక్క శక్తి అనంత మాత్రం లేదంటే పరమాత్మ యొక్క శక్తి అనంతం కొద్దిపాటి శక్తి ఉన్న మాయావి ఇంద్రజాలి కూడా ఇంత ఘనకార్యం చేసి చూపిస్తే ఆకాశం మీద తాను వెళ్ళిపోతున్నట్టుగా తాను కాకుండా తానే వెళ్ళిపోతున్నట్టుగా చూపిస్తే ఇంకా మహామాయావి అయినటువంటి పరమాత్మ ఎంత ఎంత అయినా చూపించగలుగుతాడు ఇందుకే పరమాత్మ ఎవరో తెలిసినా మనిషి చూపించే మాయకు హత్యమైన ఉండదా ఇది పుట్టినప్పటి నుంచి హై స్కూలు కాలేజీ భార్య పిల్లలు మతము ఆ మతంలో ఎంత మావి ఉంటుందో మా నాయన గారు పోయారు ఆయన ఆధారిలో ఉంటున్నారు ఆయనకి తగ్దినం పెడుతున్నా అదొక వింగ్ మతంలో అదొక వింగ్ యాన్సెస్ట్రల్ వర్షిప్ ఇదిగో సూర్యుడు ఇదిగో చంద్రుడు ఇది పర్వతము ఇది న్యాచురల్ వర్షిప్ న్యాచురల్ కాదు నేచర్ వర్షిప్ యాన్సెస్ట్రల్ వర్షిప్ నేచర్ వర్షిప్ ఇది వైదిక మతం ఇది పౌరాణికులు వచ్చేసి వాళ్ళకి ఇట్లా నేను నేచర్ వర్షిప్పు పట్టదు యాన్సెస్ట్రల్ వర్షిప్పు పట్టదు వాళ్ళంతసేపు విగ్రహాలు పెట్టేసి రాముడు కృష్ణుడు వచ్చి దేశాన్ని ఉద్ధరించారు రాముడు కృష్ణుడు దేవుడే రాముడు కృష్ణుడుగా వచ్చి అన్నారు అన్నారు ఎప్పుడైనా పుణ్యం చేసిన వాడిని ఉపకారం చేసిన వాడిని దేవుడిగా అన్నా అందరూ అదే మీరే దేవుడు సార్ అని అంటారు దానికోసం విద్యావంతుడు పౌరాణికుడు కానక్కర్లేదు అది అలాగలాగే దేవుడు అయిపోయి అవతారం అయిపోయి విగ్రహాలు పెట్టేసి ఒకసారి ఒక విగ్రహం పెట్టడం ప్రారంభిస్తే ఒకప్పుడు మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టేవారు మా గాంధీ గారి విగ్రహం పెట్టి ఎక్కడైనా సరే గాంధీ గారి విగ్రహం కాలేజీకి ఇంటర్ ఇంటర్ కాలేజీకి గాంధీ గారి విగ్రహం ఉండేది కాలేజీ లోపల కూడా గాంధీ గారి ఫోటో ఉండేది హాస్పిటల్ అంటే గాంధీ హాస్పిటల్ అలా ఉంది ఆ తర్వాత నేను హై స్కూల్లో చదివే రోజుల్లో నెహ్రూ విగ్రహం ఉంది అన్నారు ఎక్కడ ఉందండి నెహ్రూ విగ్రహం నేను ఎక్కడో ఉండేది కాదు అంతటా గాంధీ విగ్రహమే ఉంది గాంధీ చౌక్ అమలాపురం గాంధీ చౌక్ అక్కడ గాంధీ విగ్రహం సిల్లీ విగ్రహం ఒకటి ఉంది ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చి విగ్రహాలు గాంధీ విగ్రహాలే ఉండేవి నెహ్రూ విగ్రహం ఉంది అది ఎక్కడ ఉన్నది అంటే హైదరాబాద్ హైదరాబాద్ అది ఎక్కడ ఉన్నది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నేను వచ్చినప్పుడు నేను మొట్టమొదటి చూసింది నెహ్రూ గారి విగ్రహం హైదరాబాద్లో ఉన్నది ఆయన పావుగా ఎగరేస్తూ ఉంటారు ఇప్పటికే గురాలని గిద్ది విగ్రహం రెండు విగ్రహాలు ఉంటాయనుకున్నాను ఇప్పుడైనా ఉన్నా విగ్రహాలు పిచ్చి గుదిరిందన్నట్టుగా విగ్రహం ఉంటూ ఒకటి పెడితే అది కలుపు మొక్కలు పెరిగినట్టుగా అనేక విగ్రహాలు పెరిగాయి దేవుళ్ళ విగ్రహాలు కూడా ఇంతే రాముడు విగ్రహం ఒకటి పెట్టాడు ఇంకొకటి కృష్ణుడు పెట్టాడు మనం మన ఒకటి పెట్టాడు మన ఒకటి పెట్టాడు అలా పెట్టుకుంటూనే ఉన్నారు ఇంకా పెడుతూనే ఉన్నారు మానవ స్వభావం అలా కాబట్టి ఈ విధముగా సృష్టి దృష్టి వాతనే సత్యము దృష్టి సృష్టి అంటూ ఏమీ లేదు అంతా మా యొక్క కల్పన అని కొట్టిపారేసి జగత్ సత్యత్వాన్ని పెట్టుకున్న వాళ్ళు ఈ రకంగా ఉన్నారు మరి మంచిది ఎందుకో చెప్తారు నామరూపాలు నామరూపాలు ఓకే ఇది యుక్త తరం ఈ విధముగా మీరు నామరూపంలో ప్రసక్తి లేకుండగా మహామాయా అనే విధంగా కూడా మీరు వ్యాఖ్యానం చేసుకోగలిగితే అది పైన చెప్పిన యుక్తి కంటే మరింత బాగుంది అని అంటున్నారు అంటే పైన చెప్పినది దృష్టి సృష్టివాదం ఇది అజాతవాదం అక్కడ పుట్టనే లేదు అసలు కనపడింది కాబట్టి పుట్టింది దేని నుంచి అవ్యాకృత నామ రూపముల నుండి పుట్టింది నామ రూపములేదు కనపడే జరగదు అది నామ రూపముల నుండి పుట్టింది అని దానికి కారణ కార్యభావం చెప్పినది పరిపక్షం కింద పక్షంలో ఇంకా కారణం లేదు కార్యం లేదు అంతా కూడా హుడత్తి మాయ తప్ప వేరేమి లేదు ఏ పంచ సతీ కార్యకారణోభయ అసద్వాద్యా నే పక్షాజంటే నేను మొదట ఒక దోషం చేస్తే అది రెండో దోషం వచ్చింది పక్షా చదివేటప్పటికీ ఏకవచనం పడింది డైరెక్ట్ గా సునిరానిరాకృతాశ్చవంతి ఈ మాయా పక్షం ఉంటుంది సరే అక్కడ సృష్టించబడింది లేదు అసలు ఇస్ నో సృష్టి సృష్టి డిడ్ నాట్ టేక్ ప్లేస్ కాబట్టి ఇంకా కార్యకారణ భావం అనేదే అనవసరం కార్యకారణ భావం పెట్టారనుకోండి కార్యకారణ ఉభయ అసత్ సో కార్యము సత్ కారణము సత్ సతైన కారణము నుండి సతైన కార్యము పుట్టినది ఇది ద్వైతులు ఓకే కార్యము సత్ జగత్ అసత్ అసత్తైన జగత్తు సత్తైన కారణము నుండి పుట్టినది వీళ్ళు అద్వైతం ఓకే తర్వాత కారణము అసత్తే కార్యము అసత్త అసత్తైన కారణము నుండి అంటే శూన్యము నుండి అసత్యైన జగత్తు పుట్టినది వీళ్ళు శూన్యవాదులు బౌద్ధులు కారణము అసత్వం కార్యము సతం సతైన కారణము అసత్తైన శూన్య సత్తైన కార్యము అసత్తైన శూన్యము నుండి పుట్టినది వీళ్ళు నా లోకాయతికులు చార్వాకులు నాస్తికులు వీళ్ళు సో ఈ విధముగా సత్ అసత్ కార్యకారణ భావము ఎన్ని వాదాలైతే ఉన్నాయో అన్నింటినీ త్రోసికొచ్చినట్లయినది ఎందుకంటే అసలు కార్యకారణ భావమే లేదంటుంటే మూలఛేదన చేసినట్లయినది ఇంకా ఆదిశబ్దం చేత ఇంకా ఏమైనా పక్షాలు మిగిలి ఇంకో ఈ పక్షాలు కింది ఇచ్చారు కారణం అంటూ ఏమీ లేదు కార్యమే పుట్టింది తనంత తానే పుట్టింది అని ఒక పక్షం దీన్ని స్వభావవాది పక్షము ఇన్ని బహుశా మార్క్సిజం లెనిజం హెంగెల్స్ మొదలైన వాళ్ళు స్వభావవాదాన్ని చెప్పినారు కారణ అవిద్యమాన అవిద్యమా కారణే అవిద్యమానం అసత్ కార్యం నూతనముత్పత్తి ఇది వైశేషిక పక్ష సో వీళ్ళు కారణమునందు నామ అవ్యాకృత నామ రూపముగా ఉండడము అనేది ఏమీ లేదు కారణమునందు అసలు లేదు అంటే అవ్యాకృత నామ రూపములుగా ఉండి వ్యాకృత నామరూపములుగా ప్రకటమైనది అంటే దాన్ని సత్కార్యవాదము అంటారు ఇది సాంచలమే అవ్యాకృతాలు ఏమి లేదు అసలు లేదండి అది లేదు లేనిది పుట్టింది పరమాత్మ నుండి లేనిది పుట్టింది పుట్టిన తర్వాత ఉంది తప్ప పుట్టకముందు లేదు అనే పక్షము అసత్కార్యవాదము అంటారు ఇది వైశేషికులు నైయాయికులు ఆ వాదాన్ని గట్టిగా పట్టుకుంటారు ఆ పక్షము తర్వాత రెండూ శూన్యమే కార్యము సత్తు కాదు అసత్తే కారణము అసత్తే అనే ఉభయ శూన్యవాద పక్షము వాళ్ళు ఇవన్నీ కూడా అని మూడు పక్షాల నిరాకరింపబడినట్లయినది అని ఆచార్యుడు సచ్చిదానంద్రగా రాక్ష నువ్వు మూడు ఆయన మూడు పక్షాలు నిరాకరించారు నేను నాలుగో ఐదు ఆరో నిరాకరించాను అంటే మొత్తంలోనే ఉన్నవన్నీ కోయండి ఆయన చెప్పింది సిస్టమేటిక్గా బాగుంది నేను గుర్త గుర్త కింద అన్ని పక్షాలు నిరాకరించా అసలు పుట్టిందని మొదలు పెడితే పక్షాలు ఎలా ఉందో ఉంటూనే ఉంటాయి పుట్టనే లేదా ఏం పుట్టింది ఆకాశంలో మాయాడు పుట్టాడా వంధ్యాపుత్ర నారె వంజాపుత్రుడు తత్వతో మాయయా తత్వతో వాపి వంధ్యాపుత్రోన జాయతే వంధ్యాపుత్రుడు మాయ చేత పుట్టాడా యథార్థంగా పుట్టాడా చెప్పాలి రెండూ కాదని చెప్పాలి అమ్మాయిప్పుడు చెప్తాడు మాయ చేత పుట్టాడు ఆచార్యులు ఏమంటున్నారు మాయ చేతను పుట్టలేదు యథార్థంగాను పుట్టలేదు అని చెప్పు ఇక్కడ సిద్ధాంతం ఆయన ఇంకా పోయాలా సార్ కార్యము బ్రహ్మయే కారణము కూడా బ్రహ్మయే ఓకే ఓకే మళ్ళీ మంత్రంలోకి వస్తాం లోకాన సృజతృ ఏ లోకములను సృష్టించాడంట సరే లోకములను సృష్టించాడు అంటే కనపడే ఇట్లా చేసేదనే అర్థం నాకు ఏ లోకములండి అది అంభో మరీచీర్ మరమాప ఇది అంభ మరీచి మరం ఆపహ ఈ లోకములను సృజించాడు అయితే లోకములను సృష్టించడానికి ముందు పంచభూతాలు సృష్టించాలన్నా కదా కుండలను తయారు చేశాను అంటే మట్టి పట్టుకురావాలి కదండి అలాగే లోకాలకి పంచభూతాలు అవసరం కదా వాటి మాట చెప్పనే లేదు ఇక్కడ అంటే అది చెప్పినట్టుగానే మీరు స్వీకరించండి కొమ్మరివాడు కుండలను చేశాను అనగానే అయితే మరి మట్టి తీసుకురాలేదా అని తీసుకొచ్చాడా మట్టి తీసుకొచ్చే ఉండాలను చేశాను అలాగే మరి డైరెక్ట్గా అంభ అంటే ఆయన స్వర్గలోకము శుభహా అనే లోకము అని అర్థం చెప్పబోతున్నారు కాబట్టి ముందే స్వర్గలోకము సృష్టించేశాడా పంచభూతాలను సృష్టించలేదా మరి అంటే పంచభూతాలు సృష్టించే స్వర్గలోకము సృష్టించాడు ఆకాశాదిక్రమేణ అండముత్పాద్య బ్రంభ ప్రభుతీ లోకాన్నది కాబట్టి బ్రహ్మాండమున అండము అనే మాటను తీసుకొస్తున్నారు క్షైత్రియంలో అండము అని అండం ఇక్కడ అండము అని అంట పంచభూతాలు పంచభూతాలు ఉంది తప్ప అండము ఒక ఎగ్ ఈ ఐదు భూతములను ఒక పద్ధతిలో అమర్చి ఒక ఎగ్ అనే మాట తన ప్రక్రియలు లేదు కాబట్టి అక్కడ ఆయన వాడటం ఇక్కడ వస్తుంది అనమాట అండం అనే మాట కాబోతోంది అంచేత ఆయన ఇది గాలి పుణ్యం వండి చేసినట్టు చేయరు మొత్తం అంతా ఉపనిషత్వంతో చూస్తూ ఉంటారు మొత్తం ఆయన బుద్ధిలో ప్రకాశిస్తూ ఉంటుంది బట్టి వ్యాఖ్యానం లేకపోతే ఏ ముక్కగా ముక్క వ్యాఖ్యానం రాస్తే అది యునైటెడ్గా కోజెంట్గా రాదు మంచిది కాబట్టి అండం రాబోతుంది అందుకోసం ఆయన అండం అంటున్నారు కాబట్టి ఆయన మొట్టమొదటి ఏం చేశాడంటే పంచభూతాలను సృష్టించి వాటిని సమకూర్చి ఒక అండమును సృష్టించాడు అండం ఉత్పాద్య బ్రహ్మాండం పెద్ద అండము ఒక దాన్ని సృష్టించాడు బ్రహ్మ అంటే పెద్ద ఆ అండంలో పైభాగము సువర్లోకము అని అలావారు సార్ కాబట్టి పంచభూతములు అండము అనేది ఇట్ ఈజ్ అండర్స్టూడ్ ఫ్రమ్ ది డిస్క్రిప్షన్ అండమును సృష్టించాలంటే ఏం చేయాలి పంచభూతములు అది ఎలా మొదలుపెట్టాలి ఆకాశంతో మొదలుపెట్టాలి కాబట్టి ఆకాశంతో మొదలుపెట్టి పంచభూతములను తయారు చేసి వాటి నుంచి అండమును నిర్మాణం చేసి ఓకే అండం చాండోగ్యోపనిషత్తులో కూడా ఉంది అని అనుకున్నారు ఓకే ఆ తర్వాత అంభ మరీచీ మరం ఆపహ అనే లోకంలోనూ సృష్టించాను అయితే ఈ లోకాల పేర్లు మేము ఎప్పుడు వెళ్ళలేదే భూ భువ శుభ విన్నారు మహ అంటూ ఏదో విన్నారు తప్ప ఎంభం మరీచీర్ మరమాపహ ఇప్పుడు విన్న లోకాలతో అవును విన్న మాటలు కావు కాబట్టి శృతి ఆ మాటలను తానే వ్యాఖ్యానము చేయుచున్నది స్వమంత్రం వ్యాఖ్యానం తాను చెప్పిన మంత్రమును తానే శృతి వ్యాఖ్యానం చేస్తుంది తత్ర అంభ ప్రభృతి స్వయమే వ్యాచిష్టే శృతి తత్ర అంటే అది అట్లుండగా ఈ లోకంలోనూ సృష్టించను అనే మాట అలా ఉంటుంటే అంభ మొదలైన లోకములను అంటే అంభ మరీచయ మర ఆపహ అనే లోకములను శృతి అది ఏమిటో తనే వివరించి చెప్తోంది ఉదాహరణ తర్వాత ఒకటి నాలుగు చెప్తోంది అవి ఏమిటా నాలుగు అదోంభ అనుంది మొదటిది అధహవాచ్యోక్యోక అధహ అంటే అది ఇలా చూస్తున్నావు కూడా అది అలాంటి ఇది కాదు అది అయం ఘట అసౌ సూర్య ఆ లోకం పైన ఉండేది ఆ లోకానికి పేరే పెట్టండి అంభ అనే పేరు దానికి కనుక అంభశబ్ద వాచ్య ఇక్కడ పేరు పెట్టారు దాన్ని అదో లోకం ఈ లోకం ఎక్కడుంటుందండి పరేణ దివం దివం దిలోకా స్వర్గలోకము కంటే పైన ఉంటుంది దివం పరేణ అంటే ద్విలోకాత్ పరస్తాత్ పరేణ అవ్యయం పరస్తాత్ అవ్యయం ఇవన్నీ విభక్తి ప్రతిరూపక పరేణ వచ్చినప్పుడు వివచనం వస్తుంది పరస్ సారీ ద్వితీయ విభక్తి వస్తుంది పరశ్చాత్ వచ్చినప్పుడు పరిచమ విభక్తి వస్తుంది కాబట్టి పరం దివం పరేణ దివం అంటే ద్యులోకము కంటే పైన దాన్నే వివరించారు ద్వలోకాత్ పరశ్చాత్ పైన సహా అంభశబ్దవాచ్య ద్యులోకము అంటే మీరు చూడండి భూలోకము అంతరిక్ష లోకము ద్యులోకము సూర్యుడు సంచరించే స్పేసి లోకము అంటారు దానిపైన ఉంటుంది అంభష్యత్ అంభాలోకము ఓకే అది దాని పరిస్థితి అయితే దానికి అంభ అని పేరు ఎందుకు వచ్చింది అంభోభరణి అది సమాసపదం అంభోభరణా సమాసపదం ఓకే అంభసాంభరణం అంభోభరణం తస్మాత్ అని షష్ఠీ తత్పురుష జలములను భరించుట వలన నింపి పెట్టుట వల అక్కడ వీళ్ళు అక్కడ మీరు అంటే ఇది ఎలా వచ్చిందంటే వర్షం పడ్డప్పుడు నేను చూసేవాన్ని చిన్నప్పుడు నేను అలా అంటూ నా అనుభవంతో జోడిస్తే మీరు కూడా మీ అనుభవంతో జోడించి ఉంటారని అలా చెప్తున్నాను ఇదంతా కూడా మనిషి యొక్క అనుభవం నుంచి పుడుతుంది సర్వము నేను వర్షం పడ్డప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు అనాలి ఎందుకంటే పెద్దవాడు ఏంటంటే ఇంకా వాడికి చుట్టూ ఉండే ప్రకృతిని పరిశీలించటము ఆశ్చర్యపడటము అనే లక్షణాలు పోతాయి ఇంకోటి చుట్టూ ఉండే ప్రకృతిని పరిశీలించడం మానేసి ఏబులో డబ్బులు లేకపోతే సెల్ ఫోన్లో మొమ్మలు కూర్చుంటాడు అయిపోతుంది వాడి బతుకతో ఆకాశం చిన్నప్పుడు ఇంకా అంత కరెక్ట్ అయిపోదు మైండ్ చేత చుట్టూ ఉండే చూసి వెంట ఈ చంద్రుడు ఎలా ఉన్నాడు అని వింటారు తర్వాత కాలేజీలో జరిగేప్పటికీ ఆ వింత పోతుంది నాకు పెద్ద వింత ఏమిటంటే రెండు వెంటలు ఉన్నాయి నేను నడిచి వెళ్తూ ఉంటే నా అర్థపడి వస్తున్నాడు ఏమిటి చంద్రుడు అని ఒక వింత రెండో వింత వర్షపు చినుకుని నేను అలా పైకంత చూసి ప్రయత్నం చేసేవాడి ఎక్కడి నుంచి వస్తుంటాను వీళ్ళు కూడా అలా చేస్తుంటారు అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుందో ఇంకా పై నుంచి వస్తుంటాం అదే సార్ అంభోలోకం అంటే అది అక్కడ నీళ్ళన్నీ నింపుకు పెట్టుకుంటారు అప్పుడప్పుడు కిందకి పోస్తూ ఉంటారు అని చెప్తున్నా అదే అంభోలోకము దానికి అంభ అని పేరు ఎందుకని అంభ అంభ అంటే జలములను భరణ నింపి పెట్టుకుని ఉంటాం వలన కింద టీకాగారులు బాగా రాశారు వృష్ట్యర్థం జలస్య సంభరణ పెళ్లికి సంభారములు తెచ్చుకున్నారా అని విన్నారా ఎప్పుడైనా సంభారములు గృహ సంభారములు అంటే ఇంట్లో కావలసిన వస్తువులు అన్నారు అలాగే వర్షం గుర్తించాలంటే సామానంతా రెడీ చేసి పెట్టుకోవాలి వర్షం గుర్తించడానికి ఏం సామాన్ కావాలి నీళ్ళు కావాలి ఇంకేం సామాన్ అక్కర్లా అసామానంతా అక్కడ రెడీ చేసి సమయం వచ్చినప్పుడు పడుతుంది అని చేత ఆ లోకానికి నీళ్లు నింపి పెట్టు ఇది పెళ్ళి పెళ్లి పెళ్లి గారింట్లో ఒక రూమ్ ఉంటుంది ఏం రూమ్ అది సామాను రూమ్ సామాను పెళ్ళి వంట సామాను రూపెట్టింది స్టోర్ స్టోర్గరీ అదనమాట స్టోర్గె స్టోర్ చేసి పెట్టుకోవాలి నీటి కనుక దానికి అంబాహ అని పేరు పెట్టారు అదే ఆ లోకం ఏమండే అయితే ఏమన్నా మరి ఈ ద్విలోకం మాట ఏమిటి ద్విలోకం పైన ఉందన్నారు కదా ద్విలోకం మాట ఏమిటి అంటే దాంతో కలుపుకున్నానయ్యా అంటే అంభోలోకము నాకు బేస్ ద్యులోకము అంటే ఏమైనా అక్కడికి ద్యులోకము ఆ అంటే వెయ్యి లీటర్లు దాచిపెట్టుకున్నాము అంటే వెయ్యి లీటర్లు పెట్టుకుందుకు ఒక ట్యాంక్ ఒకటి ఉంటుందిట ఆ ట్యాంకుతో కలిపి అంట ఒక యూనిట్ కాబట్టి అంభోలోకము దానికి ఆశ్రయంగా ఉండేటువంటి జ్యులోకము అదంతా కలిపి ఒక యూనిట్ ఓకే జ్యౌప్రతిష్ట ఆశ్రయ అంభసోలోకస్ ఆ అంభోలోకమునకు అంభస లోకస్య అంటే నీరే అయి ఉన్న లోకము అది ఆ లోకమునకు ఒక ఆశ్రయం ఉండాలి ఒక పాత్ర ఒకటి ఉండాలి గుండిగా ఆ పాత్ర ఏమిటంటే అంత అభ్యులోకమే ఆ స్పేస్ ఏదైపోయగలదు అది దానికి ఆశ్చర్యము కాబట్టి అది మొదటి లోకం అయింది అక్కడ పెట్టు అంభోలోకము ద్యులోకానికి పైన ఉంటుంది నీళ్లు నింపి పెట్టుకున్నట్టుగా ఉంటుంది దానికి ద్యులోకమే బేస్ అది ఒక లోకం ఇది మరి ఇలా చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా సైన్స్లో ఫిట్ అవుతుందంటే సార్ ఫిట్ అవ్వక్కర్లేదు సైన్స్లో ఫిట్ అవ్వక్కర్లేదు ఎందుకంటే ఇది మిథ్యాలోకం మిథ్యకి ఫిట్ ఏం చేస్తాడు నేను ఆ రకంగా తప్పించకపోవచ్చు అంటే మరి ఆనాడు అలా చెప్పారండి అక్కడ ఇక్కడ బ్రహ్మాండ రచనని చెప్పడం తాత్పర్యం కాదు ఇక్కడ ఆత్మస్వరూపాన్ని చెప్పడం తాత్పర్యం కాబట్టి బ్రహ్మాండ రచన ఉన్నది ఇంటర్మీడియట్ స్టెప్ అది అది చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ముఖ్యాన్ని త్రోషిచ్చి ఆత్మస్వరూపాన్ని చెప్తారు అందుకోసం ఈ బ్రహ్మాండ రచన యొక్క వర్ణన ఆధునిక విజ్ఞానంతో సరిపోవచ్చుట సరిపడుతుందంటే కొన్ని చోట్ల సరిపడుతుంది కొన్ని చోట్ల సరిపడతా సరిపడరు అక్కర్లేదు అలా ఇక ఆ లోకమైంది కదా పైన దానికి జ్యులోకాదస్కా అంతరిక్ష తన్మరీచయే మంత్రంలో కూడా అలా ఉంటుంది కదా జౌప్రతిష్ట కాబట్టి ఏంటి అంతరిక్షం మరీచయ్య లోకానికి పైన అంభోలోకం ఉంటే దులోకము ఆశ్రయమైనది ఈ లోకానికి ఓకే అద్యులోకమునకు కింద ఏముంది అంతరిక్ష లోకము కలదు ఏ అంతరిక్ష లోకము కలదో దానికి మరీ చేయ అని పేరు పెట్టారు ఓకే బహువచనం లోకానికి బహుచనం పేరు ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది బహువచనమైంది కదా అమెరికాని మీరు ఏకవచనంగా చెప్పినా అది బహువచనం తత్పదం అలాగే మరి చేయా ఆ లోకము ఏమిటంటే కాంతి కిరణములు ఏమిటండి ఆ లోకము అంతరిక్షం అని పేరు ఉంటున్నారు కదా మీకు తెలుసు కదా అదే ఈ అంతరిక్షం అక్కడ ఉంటుంది ఈలోకానికి కింద ఉంటుంది మన నెత్తి మీద జీలోకానికి కింద ఉంటుంది దానికి బహువచనం ఎందుకు పెట్టారు ఏ కో అనేక స్థానభేదత్వా బహువచన భాక్ భారీచయ సంస్కృతంలో జలం అనేకవచనం అని చెప్పే సందర్భాలు ఉంటాయి కానీ సాధారణంగా బహువచనమే వేస్తారు న్యూస్ అన్నట్టుగా న్యూస్ బహువచనం కదా అలాగే ఇక్కడ కూడా ఆపహ అని బహువచనమే కూడా అలాగే ఇక్కడ సంస్కృతంలో ఆ లక్షణం ఉంది అప్పు లక్షణం కానీ ఇక్కడ మరీచేహాని కాంతి కిరణములను బహువచనము లేచారు బహువచనంలోనే చెప్పారు అలా ఎందుకు చెప్పారంటే కాంతి అనేకము అని కాదు అభిప్రాయం కాంతి ఒక్కటే కానీ ఒకే కాంతి అనేక స్థానములలో అనేక రూపములుగా ప్రకటమగుతు అనేక స్థాన భేదత్వ ఆ కాంతి అంతరిక్షంలోనే ఓ చోట బాగా వేడిగా ఉంటుంది ఇంకో చోట చలిగా ఉంటుంది వేడి వేడి తక్కువ ఉంటుంది కాంతికే వేడి ఉంటుంది కదా అలాగే ఓ చోట బాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇంకో చోట మేఘాలు వేడు పడ్డప్పుడు గట్టిగా ప్రకాశించడం ఇన్ని భేదములు ఆ కాంతి ఉండే మీకు కనపడుతూ ఉంటాయి అంటే అతను ఒకే మరీ ఇచ్చి అయినా కూడా మరీ ఇచ్చి అని భేద భేదములు భిన్న భిన్నములుగా మనం వ్యవహారం చేస్తున్నాం కనుక మరీ చేయ అనే బహువచనము ప్రసంగ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక కంట్రీగా అనేక కంట్రీగా ఒకే కంట్రీ మరి స్టేట్స్ అని బహువచనం ఎందుకు ఈ స్టేటు ఆ స్టేటు ఆ స్టేటు ఆ స్టేట్ అంటూ భిన్న భిన్నములుగా ఉన్నాయి మొత్తానికి కూడా బహువచనం పెట్టారు అలాగా అనే ఆ మరీచి శబ్దాన్ని ఎందుకు చెప్పారంటే మరీచి భిర్వా రష్మి సంబంధాత్ అది కాంతి కిరణములు అని పేరు పెట్టే శ్లోకానికి లేదా కాంతి కిరణములు కాదు కది అది స్పేసు స్పేస్ని పట్టుకుని కాంతి కిరణములు అంటారు ఏమిటి అంటే అలా కాదనండి కాంతి కిరణములతో సంబంధం ఉన్న స్పేస్కి కాంతికిరణములు అని అర్థం అని పేరు చెప్తాం ఓకే దాన్ని కాంతి కిరణముల బాహుల్యము గల స్పేస్ అన్న మానేసి కాంతికిరణములు అని చెప్తాం ఆ కాంతికిరణములతో సంబంధాన్ని బట్టి ఆ పేరు వచ్చిందని కూడా మీరు అనుకోవచ్చు అంటే మరీచేహానే బహువచనాన్ని రెండు రకాలుగా చెప్పారు ఓకే ఒకటేం చెప్పారు మరీచి వేరు వేరు విధములుగా కనపడుతుంది కనుక మరీ చేయ బహువచనం రెండు మరీ కిరణములు అని బహువచనం సహజంగానే ఉంది ఈ స్పేసు ఒక్కటే అయినా దీనికి అనేకములైన కిరణములతో సంబంధము కలది అనే హేతువు బహువచనం మరీ చేయ అని రెండో లోకం పూర్తయండి ఇంకా మూడో లోకం మంత్రంలో ఏం చెప్పారు పృథివీ మరహ ఇంకో దీనికి ఎందుకు వస్తే పృథివీ ఈ పృథివన్నం అనేసి మరహ అన్నారు దాన్ని ఓకే పృథివీ మరహ పృథివీని పుట్టుకుని మరహ అని ఎందుకన్నారంటే మీరు ఎంతే అస్మిన్ భూతాని ఇది పృథివిని మీరు రెండు రకాలుగా చెప్పచ్చు పృథివీని ఏమని చెప్పచ్చు లైఫ్ అని చెప్పచ్చు ఎందుకని చంద్రుడి మీద లైఫ్ లేదు మార్షు మీద లేదు ఇక్కడ లైఫ్ ఉంది అని చెప్పచ్చు అది పృథ్వ అంటే డెత్ అని చెప్పచ్చు ఎందుకంటే చంద్రుడి మీద డెత్ ఉండదు మార్సులో డెత్ ఉండదు ఇక్కడే ఉంటుంది డెత్ లైఫ్ ఉండదు డెత్ లైఫ్ అని మంత్రం వేరే ఉంటుంది డెత్ అని చెప్పిన మంత్రం వేరే ఉపనిషత్తు కదా ఇది ఇక్కడ ఆత్మతప్ప అంతా డెత్తే కాబట్టి పృథివిని డెత్ అని వాళ్ళు చెప్పారు చావు మరహ చావు పేరు పెట్టారేమిటి దీనికంటే అన్ని చస్తూ ఉంటాయి ఇక్కడ మనుషులు మాత్రమే కాదు పశు పక్షి ప్రాణులు అవి మాత్రమే కాదు వీలు కట్టిన బిల్డింగ్లు అన్నీ పోతూ ఉంటాయి ఏది నిలబడదు నదులు అండిపోతాయి కొత్త నదులు పుట్టుకొస్తాయి పాత పర్వతములు ఏదో వీరభద్రం గారు చెప్పారంటారు వీరభద్రం గారు ఆయన పేరు వీరభ్రమంగా పాత పర్వతములన్నీ కొట్టేస్తారని చెప్పారు ఆయన కొట్టేశారు కదా ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే వేరే ప్రజలు అని చెప్పిన వాళ్ళు కరెక్ట్ అని తెలుస్తుంది ల్యాంకో హిల్స్ అని వెళ్ళి చూస్తే అక్కడ హిల్స్ ఏ ఉండవు ఉంటే పెద్ద పెద్ద బిల్డింగులు కనపడతాయి అవే హిల్స్ కాబట్టి సకల ప్రాణులు ఇక్కడ మరణిస్తూ ఉంటాయి కాబట్టి దీనికి మర అంటారు అది మూడో లోకం కవరైంది నాలుగో లోకంలో మంత్రేమనుంది యా అధస్తా తహ అని ఉంది మళ్ళీ బహువచనం ఈ లోకానికి కూడా బహువచనం ఆపహ బహువచన సిద్ధం ఏకవచనం ఉండద్దా న్యూస్ ద్వారా అది ఆ లోకానికి ఆపహ అని పేరు ఆపహ ఎక్కడుంటుంది ఈ పృథివీ లోకానికి కింద ఉంటుంది ఏకవచనంలో చెప్పినప్పుడు ఎక్కడుంటుంది కింద ఉంటుంది అని చెప్తాం కానీ సంస్కృతంలో చెప్పేటప్పుడు బహువచనంలో చెప్పాలి ఎందుకంటే ఆపహ బహువచనం పేరు కదా యాహ అధస్తాత్ తాహ ఆపహ ఈ పృథివీకి ఇష్టంగా ఏదైతే ఏవైతే ఉంటాయో అవి ఆపహానుబుడుము అది నాల్గవ లోకము దానికి ఆపహాని పేరెందుకు వచ్చింది భాష్యదారు యా అధస్తాత్ పృథివ్యా ఆప ఉచ్యంతే ఆప్నోతే తాహ లోకాహ ఆప ఉచ్యంతే అలా అన్వయించుకోవాలి ఇప్పుడు భాష్యంలో తరువాతి పదములు వెనక్కి వచ్చి అన్వయిస్తాయి పృథివ్యాహ అధస్తాత్ అంటే పృథివీకి క్రిందోకా ఏ లోకములు కలవో తాహ ఆ లోకములు ఆపహ ఉచ్యంతే ఆపహ అని చెప్పబడును ఆపోలోకములవి అలా ఎందుకు చెప్పారండి ఆప్లోతే ఆప్నోతే అంటే ఇది స్థిపానిర్దేశము ధాతువుకి ఆపులు వ్యాప్త అనే ధాతువు నుంచి పుట్టింది పదము నీళ్లు పోసామనుకో ఆ పోషించబట్టు ఉండవు అంత ప్రభుత్వం ఉంటాయి అక్కడ ఉండవు అంత వ్యాపిస్తాయి అందుకేట వాటికి ఆపహ అని పేరు వచ్చింది ఆపులు అనే ధాతువు నుంచి ఆప్నోతి ఆప్త ఆప్నువంతి అది ధాతువు అశ్ను వచ్చింది ఏ గణం ఉంది స్ను వచ్చే గణం త్రిప్తి ఏ గణం ఏదో తుదాది భుదతి సో మొత్తానికి స్నూ వచ్చింది అనమాట ఓకే సో అప్ను నువ్వు వచ్చింది నువ్వుకు గుణం వస్తే అప్ను సో రుధా విభ్యష్ణం అది రుధాది గణం అది స్నూ స్నూ అనే గణం స్నూ కాదు స్నూ సో కనుక ఆపులు వ్యాప్తం ఆ ధాతువు నుంచి వచ్చేసి ఆపహనానికి పేరు పెట్టాడు అంతా వ్యాపిస్తుంటాయి కాబట్టి ఆ పేరే ఆ यभूतात्मक तथा अब बाहुल्यारवाची मदंप्य वास्तवल लोकमल पंचभूतम तो तैयार होता है మనుష్య దేహం చూసుకున్నా దేహంలాగో ఈ అండము కూడా తిరిగాయి పంచభూతములతో ఉంటాయి కానీ ఇక్కడ పేర్లు చూస్తే ఏదో నీళ్లేదం చేయడం లేదన్నట్టుగా ఉన్నాయి పేర్లు అలా ఎందుకు పెట్టారు అంటే పంచభూతాలున్నా నీళ్లే ముఖ్యము దేహంలో పంచభూతాలు ఉంటాయి కానీ నీళ్లే ముఖ్యం దేహం కొంచెం ఆశ్చర్యం మనం దేహాన్ని నేను నేను నేను అనుకోవడం చేత దాన్ని పరిశీలించేటువంటి తెలివితేటలు లేకుండా అయిపోవటం దాన్ని నేను అనుకోవడం మానేసి పరిశీలిస్తే ఇది నీటి బకెట్ దీంట్లో చిల్లులు పెట్టి అవి వచ్చి నీళ్ళన్నీ పోస్తే రెండు బకెట్ల నీళ్ళు వస్తాయి ఎందుకంటే డెబ్భై శాతం నీరు డెబ్బై శాతం మిగిలిన ముప్పై శాతం మిగతా అవ్వాలి ఆ పైన ఆ చర్మం గట్టిగా కట్టి ఉంది కనుక అవి కారిపోకుండా ఉన్నాయి మనుషులు ఎలా చచ్చిపోతారంటే ఏదైనా తెగినప్పుడు అది ఇంకా ఆర్టరీస్ వెయిన్స్ కనుక తెగితే ఇంకా గడ్డ కట్టడానికి అవకాశం ఉండదు అలా కారిపోయి కారిపోయి చచ్చిపోతారు బ్లడ్ లాస్ చూపోతారు ఈ యాక్సిడెంట్లో అలాగే పోతారు వాడు బ్లడ్ ఉన్నంత కారిపోయిపోతారు అదే తొందరగా బతికుండగా తీసుకెళ్తే ఆ బ్లడ్ లాస్ని ప్రివెంట్ చేస్తే బతుకుతారు కాబట్టి జలములే తర్వాత భూమండలం చూసుకో టూ థర్డ్స్ జలం వన్ థర్డే నేల జలములే విమానంలో వెళ్తూ ఉంటే కనిపిస్తుంది జలమే తప్ప అట్లాంటిక్ అలా వెళ్తూ ఉంటుంది విమానం ఎంతసేపు వెళ్ళినా జలమే ఉంటుంది సడన్గా ఆ జలంలో ఆ కొంత లోతు తగ్గి నేల కనపడుతుంది ఇప్పుడు నేలలో దిగారు దిగితే లోతు పెరుగుతుంది పైకి వచ్చేటప్పుడు లోతు తగ్గుతుంది లోతు తగ్గి తగ్గి తగ్గి ఒక పాయింట్కి వచ్చేప్పటికీ లోతు జీరో అవుతుంది అక్కడి నుంచి నేల అంటే నేలంతో ఏమీ లేదయా జలము తగ్గిన తోటే నేల అసలు జలమేది అంచేత జలప్రధానము కనుక లోకములన్నిటికీ జలంతో పేర్లు పెట్టారు అని అన్నారు శంకర్ వాస్తవంలో రెండింటికే జలంతో పేరు పెట్టారు అంభ ఆపహ మధ్యలో రెండు జలంతో పేరు పెట్టినట్టుగా కనిపించదు కానీ మరి ఆయనేమో జలంతోటే పెట్టారు అంటున్నారు అబ్నామహి ఇది ఇచ్చి ఏమేవ అబ్నామభి ఇచ్చి నోపజ్యతే సర్వేషాం ఓకే అబ్బాహుయాం ఇది సర్వేషాం లోకానాన్ని నోపజ్యత ఇక్కడ అప్పు నామము అన్నిటికీ అప్పు నామము అని అన్నారు అన్నింటికీ అప్పునామం పెట్టలేదు రెండింటికే అప్పు నామం పెట్టారు కదా రెండింటికి పెడితే మిగతా వాటికి కూడా పెట్టినట్టుగా మీరు చూసుకోండి ఉపలక్షణం ఉపలక్షణం అంటే ఒకదాన్ని చెప్తే దాని దగ్గర ఉన్న వాటిని కూడా చెప్పినట్టు అవుతుంది ఓకే కాబట్టి ఇప్పుడు నాలుగు లోకములకు అప్పు సంబంధమే వచ్చి పడింది పైన అప్పు అడుగున అప్పు మధ్యలో కూడా అప్పే అనే దృష్టితో శంకరులు సర్వేశాం లోకానాం అని బహువచనం వేసి అప్పు శబ్దంతో ప్రయోగించినారు అని చూసుకోవాలి మీరు ఉపలక్షణంగా చూసుకోవాలి ఉపలక్షణం అంటే మరీ చీహి అప్పు సంబంధం లేకపోయినా పక్కనే అప్పు ఉంది కనుక దీన్ని కూడా అప్పుగా చూసుకోవాలి మరం అప్పు సంబంధం లేకపోయినా కింద అప్పే పైన అప్పే కనుక దీన్ని కూడా అప్పులు చూసుకోవాలి ఇప్పుడు ఎన్ని అప్పులయ్యాయి నాలుగు అప్పులయ్యాయి ఉన్నది రెండేనండి బాబు అంటే ఉపలక్షణం చేయ నాలుగు అప్పులయ్యాయి సరే కా అన్నీ అప్పులే మరి అప్పులు అంటున్నారు పంచభూతాలు కదా అంటే పంచభూతాల్లో ప్రధానమైనది అప్పే కనుక అన్నిటికీ అప్పని పేరు అన్నిటికీ పేరు అప్పని లేదు అంటే అది మళ్ళీ మొదటికి వస్తే ఎలాగా ఉపలక్షణం చేత దానికి కూడా అప్పని పేరే అక్కడికా మంత్రం పూర్తయింది ఇమేను లోకపాలాసృజోరుషం సముద్ధృతమూర్ఛయత్ ఐత్రోపనిషత్తు పాఠం ఆఖరి కట్టబెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ అర్థవాత కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది మనం ఊపిడ్గా దాన్ని సాగతీసి మేనేజ్ చేయాలి ఆ పరమాత్మ సంకల్పించను స ఈక్షత ఈక్షత అంటే సంకల్పించడం అని ఏమని ఇమేను లోకా ఓకే బాగుంది ఈ లోకాలన్నీ వచ్చేసాయి నాలుగు లోకాలు వచ్చేసాయి కదా బానే ఉంది మంచిగా ఏర్పాటు బాగానే లోకపాలకులను కూడా సృష్టించాలి నేను నువ్వు వితర్కే సృష్టిస్తే ఎలా ఉంటుంది బాగుంటుందేమో కదా అని ఆలోచించుకుందా పరమాత్మ లోకములను పాలించే వాళ్ళను కూడా నేను సృష్టిస్తే బాగుంటుంది సృజై లోటోత్తమ పురుష ఏకవచనం ఆ విధంగా అనుకుంది అనుకుని వెంటనే చేసేసింది ఎలా చేసిందో తెలుసిన అంటే ఉన్నవన్నీ నీళ్ళే అంతా నీళ్లేగా పంచభూతాలు ఉన్నా ప్రధానంగా నీళ్లే అని చెప్పాను కదండి శంకర్లు ఉపలక్షణం చేయడానికి కూడా హేతు ఆ మంత్రమే ఆ పరమాత్మ ఏం చేసేటంటే పంచభూతాలను తీసుకుని బ్రహ్మాండం సృష్టించాడని చెప్పాలి పంచభూతాల దేముండలే అండి నీళ్లే అని చెప్పండి ఎందుకంటే మెయిన్గా నీళ్లే నితానాలు వెనక కాకుండా ఉంటాయి అంటే ఆ నీళ్లను తీసుకుని ఆ నీళ్ళని కొంచెం ఇటికీ అటికీ అడ్జస్ట్ చేసి ఒక బ్రహ్మాండమును తయారు చేసే సరిగ్గా కుమ్మరివాడిలానే చూసుకోండి కుమ్మరవాడు మట్టి ముందు తీసుకుంటాడు చక్రం మీద పెడతాడు దాన్ని ఇలా ఇలా ఇలా అడ్జస్ట్ చేసి కొండ చేస్తాడు అలాగే ఆ పరమాత్మ నీళ్లను తీసుకుని నీళ్ళంటే పంచభూతాలు కాదు పంచభూతాలు ఉన్నాయి లేవా నేను నీళ్లే ఆ నీళ్లను తీసుకుని ఆ నీళ్ళని పైకి లేపి సముద్ధృత పైకి అలా హఠాత్తుగా మంచిగా చక్కగా పైకి లేపి బ్రహ్మాండంలో ఏర్పాటు చేశాను అమూర్ఛయత్ అంటే ఏర్పాటు చేశాను ఆ విధంగా పరమాత్మ బ్రహ్మాండంలో ఏర్పాటు చేశాను చూసారా ఎలా చెప్తున్నాను చూసారా అక్కడ చెప్పడానికి పెద్ద విషయం లేకపోయినా దాన్ని డైలైట్ చేసి దానికి ఒక వివరణ పెట్టి చెప్పాలి లేకపోతే ఏముంటుంది చెప్పడానికి ఏముండదు అక్కడ అలాగే ఇదంతా చెప్పి ఆఖరికి ఆత్మరత్ ఇంకేం లేదు అని అది కంక్లూడ్ చేయాలి ణి కర్మఫలోపానాధిష్టానభూతాన్ చతురో లోకాన్ సృష్ణ ఈశ్వర పునరేవా ఈక్షత ఇంతకు ముందు ఈశ్వరుడు సంకల్పించను మళ్ళీ సంకల్పిస్తున్నాడు అదే ఈశ్వరుడు మళ్ళీ ఈక్షత అంటే అడాగమ లోపం అడ అది లంగ్ అది ఆత్మనేపతి లంగ్ ఐక్షత అని ఉండాలి అంటే ఆలోపించింది ఆలోచ్చి ఆకశ్చ వృద్ధి రావాలి ఆ వస్తే సరిపడదు వృద్ధి రావాలి కదా ఆకశ్చ వృద్ధి ఐక్షత అని ఓకే ఆ ఇక్షతనే ఆ తీసిస్తే ఆ పరమాత్మే మళ్ళీ సంకల్పించాడు ఎప్పుడు సంకల్పించాడు నాలుగు లోకములను సృష్టించిన పితపా సంకల్పించాడు చతురో లోక సృష్ట ఈ లోకములు అంటే ఈ లోకములు ఆశ్రయములుగా ఉంటాయి అంటే లోకపాలకులు కావాలి లోకపాలకులు కావాలంటే ప్రాణులు ఉంటేనే లోకపాలకులు ప్రాణులు లేకుండా ఉత్పత్తి లోకపాలకులు ఏం చేసుకుంటారు కాబట్టి ప్రాణుల మాట స్థుతిలో కనపడదు అంటే ఈయన ఇంట్రడ్యూస్ చేస్తారు ఎక్కడెక్కడ ఏ ఏ ఐటమ్స్ మిస్సింగ్ ఉంటాయో వాటిని ఆ హిల్స్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోతారు లోకపాలకులు అనే మాట రాబోతోంది కాబట్టి ప్రాణులను పెట్టేస్తున్నారు ఈ లోకములు ఉన్నాయే ఇవి అధిష్టానములు అంటే ఆశ్రయములు దేనికి ఆశ్రయములు అండి సుఖదుఖములకు ఆశ్రయములు సుఖ దుఃఖాలను పొందటానికి లోకం ఉండాలి ఈ సుఖ దుఃఖములను ఎవరు పొందుతారు ప్రాణులు పొందుతారు అది సకల ప్రాణులు పొందుతారు ఏ బేసిస్ మీద పొందుతారు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకు అనురూపమైన ఫలములుగా సుఖదుఖములను పొందుతారు కాబట్టి సకల ప్రాణుల యొక్క కర్మల యొక్క ఫలములకు మూలము ఉపాదానం అంటే మెటీరియల్ సుఖం పుట్టాలంటే లోకమనే మెటీరియల్ ఉండాలి దుఃఖం పుట్టాలంటే కూడా లోకమనే మెటీరియల్ నుంచే దుఃఖం కూడా పుడుతుంది అటువంటి సుఖ దుఃఖములకు మూలములైన పరిస్థితులు వస్తువులు వీటన్నిటికీ అధిష్టానముగా ఉండే లోకములు కర్మ ఫల సుఖ దుఃఖ ఉపాదాన అంటే సుఖదుఖములతో ఆలంబనమైన వస్తువులు పరిస్థితులు మనుష్యులు ప్రాణులు వీటన్నిటికీ ఆశ్రయముగా ఉండే లోకములను సృష్టించి నాలుగు లోకములను సృష్టించి కిన్నాయన పాపం వ్యాఖ్యానం చేశాడు దేవైత్రియమాణాన్ని కర్మాని తత్కారకాన్ని కర్మలు చేయాలంటే కారకా ఉండాలి నేను ఫలములనే చెప్పాను కర్మలకి కూడా ఉపాదానమే కర్మలకు కర్మ ఫలములకు ఆశ్రయములు కారకములు ఉండాలి తద్వలే ఫలభూత ఫలభోగాథం ఆశ్రయభూత లోకాపి ఫలము అనుభవించాలి అంటే ఫలానుభవములకు ఆశ్రయము లోకము లోకం ఉంటేనే ఫలాన్ని అనుభవిస్తాం లోకం ఉంటేనే కారకాలు ఉంటాయి కర్మలని చేస్తాం కాబట్టి కర్మలకు ఫలములకు ఏ లోకములు ఏ సామగ్రి ఉపాదానములో ఆ సామాగ్రికి ఆశ్రయములైనవి లోకములు అటువంటి లోకములను సృష్టించి ఆ ఈశ్వరుడు మళ్ళా సంకల్పించినాడు ఇది ఏ భే పరించి చెప్తా ఓం పూర్ణముదూర్ణమిష్యే